సంకీర్తన మూడు వందల ఆరు ఇటువలనే పో సకలము ఇంచుకనగ భావించిన అటమటముల సంతోషము ఆసలు సేయుటలు పగగుని తిరిగేటి జన్మపు బాదలు తనకే కాలము తగు సుఖమెక్కడనున్నది తడతాకులే కాక పొగ లోపల శాసిన కన్నుల నీళ్లు నిగిడిన దుఃఖమే కాకిటు నీ సౌఖ్యము గలదా పొలసిన పురూపులు పొలతుల మచ్చిక మాటలు తలచిన తనకే మున్నది తలపోతలే కాక బలువున పారగ మోహపు పాశము తన మెడదగిలిన తలకిందుగ పడుటెల్లను తనకిది ప్రియమౌనా చేతి పదార్థము దలసక వారల చేతి పదార్థము గోరిన చేతికి ఆ తు మగల వేంకటపతి ఆత్మదలచి సుఖింపక ఏతరి సుఖముల తిరేగి ఇంపులు తనకౌనా